దయచేసి కళ్ళ మోసుకుందాం స్తోత్రం ప్రభా నయనకు వేళ స్తోత్రాలు దేవ దేవా సాయంకాలం సమయంలో వాక్యం నడిచిన మాకు దేవాయస్మీ కనువైపు దయచేయండి మా ప్రభ దేవ ఎంతవరకు గాచి బట్టి స్తోత్రం మా ప్రభా ఈ రోజు కూడా ఎంతో మరణించారు దేవా కన్న సజీలకలోంచి దేవాని యొక్క వాక్యం చేత మాతో మాట్లాడి పాఠాలు చేత దేవా ప్రతి విధమైనటువంటి దేవాయ ప్రతి ఒక్క దుష్ట శక్తులు ప్రభా మా ఆది ఆది నుంచి అంత వరకు నడిపిస్తారని చాలీ చాలని దేవుడి ఎవరో మరిపించలేరు నీ ప్రేమను ఎసయ్యా సూత్రం ఏసయ్యా శుతి సూత్రం ఏసయ్యా నా జీవము నీలో దాచి ఉంచావు ఏసయ్యా నా ప్రతి అవసరము నీ తీర్చావు ఏసయ్యా నిలుపడ లోపల నాతో నాతో ఉన్నావు ఏసయ్యా సాతాను మా సాతాను తోతలను నా కాళ్ళ కింద ఉంచావు ఏసయ్యా అమూల్యమైన అమూల్యమైనవి వాగ్దానం చేశావు ఏసయ్యా పన్నెండు ముత్యాలతో నాకు ఇల్లు కట్టించావు ఏసయ్యా నాకు చాలీ చాలని శ్రేవుడి అయ్యా ఏసయ్యా ఖలలియా ఆమెన్ నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు ఏసయా నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు ఏసయా నేనేమై ఉన్నా స్థితిలో ఉన్నా నేనేమై ఉన్నా స్థితిలో ఉన్నా ఇంకేమీ కోరుకోనయా ఇంకేమీ కోరుకోనయా నమ్మకమైన దేవుడవైనా నీవే చాలుసయా ఆప్తులైన వారే హాని చేయ చూసిన మిత్రులే నిలువకుండినా ఆప్తులైన వారే హాని చేయ చూసినా మిత్రులే న్యాయము తీచే నివు నాకుంటే న్యాయము తీచే నివు నాకుంటే చాలు ఏసయా చాలు ఏసయా నమ్మకమైన దేవుడవైనా ఇవే చాలు జ్ఞానమంత చూపి శక్తిధార పోసినా నష్టమే జ్ఞానమంత చూపి శక్తిధార పోసినా నష్టమే మిగులు చుండినా శాపము బాపే నీవు నాకుంటే శాపము బాపే నీవు నాకుంటే చాలు ఏసయా చాలు ఏసయా నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు ఏసయా నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు ఏసయా కష్టకాలమందు గుండె జారిపోయినా గమ్యమే తెలియకుండినా కష్టకాలమందు గుండె జారిపోయినా గమ్యమే తెలియకుండినా సాయము చేసే నీవు నాకుంటే సాయము చేసే నీవు నాకుంటే చాలు ఏసయా చాలు ఏసయా నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు ఏసయా ఇంకేమి కోరుకోనయా నమ్మకమైన దేవుడమైన ఇవే చాలుసయా తెలుసు అన్నా థ్యాంక్ యూ అన్నా ji huwa naamamu ento balmai nadi ento balmai na isayya naamamu ento balmai nadi o balmai na isayya naamamu మోష ప్రాదీగా మన్నాను కురిపించగా అన్నాను కృపించగా ఆపతివి ప్రాధీగా ఆపతి ఏవో వామము ఇంత బలమైనది బలమైన నీ ప్రజలే పక్షముగా యుద్ధమును చేసిన దేవా నీ ప్రజని పక్షముగా యుద్ధమును చేసిన దేవా ajjila parveshina ayemimine kunti ajjila parveshina emimine kunti jehova naammu enta balmai nadi balmai na manan rakshu kar kai కుమారిని మానలో రకరక్షణ కొరికై నీపియామారిని లోకములా పంపించగా పకటించే నీ వాక్యము లోకములా పకడించగా నీ వాక్యము నామము into barmai nadi o barmai nadi tayya naamam amen amen praise lota aa renuka sister vaakyam share cheskomanu kada praise lota renuka sister అందరికి ఫేసులు హలో హలో చేస్తున్నాం సూతన్ తండ్రి ఈసుప్రభా నీకే బంధు నాలుగు రోజా మయ్య గల తండ్రి నీకే బంధు నాలుగు రోజా ఈసుప్రభాని వాక్యం చెప్తున్నాగా ప్రభా మాలో ఉండి నువ్వు మాట్లాడండి ప్రభా నా తండ్రి అద్భుత కార్యం ైక్ వేసి నా ప్రభాని వాక్యం ద్వారా మాట్లాడనని వేస్తున్నాం నడుస్తున్నాం అంతా బ్రదర్ కీర్తన గ్రంథము వన్ ట్వంటీ ఎయిట్ అండ్ టూ వన్ ట్వంటీ ఎయిట్ లా వన్ అండ్ టూ ఎవరైనా చదవండి బ్రదర్ హలో యహోవ ఎందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలయందు ఎందు నడుచువారందరూ ధన్యులు నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితములు అనుభవించదవు నీవు ధన్యుడవు నీకు మేలు కలుగును చాలు ఇక్కడ ఏమంటున్నంటే దావిత్ భక్తుడు యహోవ భయభక్తులు కలిగి కలిగి ఆయన త్రోవలెందు నడుచువారందరూ ధన్యులు యహోవ ఎందు భయభక్తులు కలిగి మనం ఉండాలంట భయభక్తులు కలిగి అంటే ఏంది ప్రార్థనలు ఉండాల భయము భయము ప్లస్ భక్తి రెండు ఉండాల భయము ప్లస్ భక్తి ఉండాలా దాంతో పాటు భక్తి భయం కూడా ఉండాలా భక్తి కూడా ఉండాలా కానీ దాంతో పాటు మనకు శక్తి కూడా ఉండాల శక్తి అంటే పరిశుద్ధాత్మ యొక్క శక్తి యహోవ భయభక్తులు కలిగి ఆయన త్రోవ త్రోవల ఎందు నడుచువారు ధన్యులు నిష్ఠ నిశ్చయముగా నీవు చే నీవు నీ చేతుల కష్టార్జితము అనుభవించదు నీవు ధన్యుడవు నీకు మేలు కలుగును అయితే మనం ఎట్లుండాలంట భయభక్తులు కలిగి ఆయన మనం ప్రార్థన చేసుకుంటాం ప్రార్థన ఆయన ఎందుకు నిల్చి ఉండి ఆయన వాక్యానుసారం ఉండి ఆయన ఆశ్రయించి మను ఉంటే దేవుడు ఏం చేస్తాడంట మన కష్టార్జితంలో కూడా దేవుడు దీవిస్తాడంట అట్లనే మనకు మేళ్ళు కూడా వస్తాయంట కాబట్టి మనం ఏం చేయాలంటే కొంత కొందరు ఏం చేస్తారంటే భయం ఉంటది భక్తి ఉంటది కానీ శక్తి ఉండదు శక్తి ఉంటాయంటే మనం మనకు తెలుసు దేవుని యొక్క శక్తి ఎట్లా పొందుకోవాలని కాబట్టి ఇక్కడ మనకు భయము భక్తి శక్తి రెండు ఉంటుంది ఈ మూడు ఉంటేనే మనకు ఏమంట ఏమవుతుంది కష్టార్జితము మనము అనుభవించదము కష్టార్జితము అనుభవించదం అంటే కొందరు ఎంత సంపాదించినా కూడా వాళ్ళ వాళ్ళకు ఆ సంపాదన సరిపోదు అది అది చినిపోయిన సంచల వేసినట్టే ఉంటది ఒకప్పుడు మేము దేవుళ్ళ లేనప్పుడు కూడా మేము ఎంతో కష్టపడినా కూడా అది మాకు నిలవకపోతుండే ఎప్పుడైతే దేవుణ్ణి తెలుసుకున్నామో ఎప్పుడైతే దేవుణ్ణి రుచి చూసినామో అప్పుడు దేవుని భయము భక్తి తోటి ఆయనను కొల్చి ఆరాధించి ఆయన ఆయన శక్తి పొందుకొని వాక్యానుసారంగా నడుస్తే దేవుడు ఏం చేసి మమ్మల్ని హెచ్చించడు మన అందరినీ హెచ్చించడు దేవుడు మన అందరికీ ఏం చేస్తున్నాడు కష్టార్జితము అనుభవించదవు నీవు ధన్యుడవు నీకు మేలు కలుగును కష్టార్జితం అనుభవించడం కాకుండా మనకు మేళ్లు చేస్తాడు అంట ఎన్నో మేళ్లు చేస్తాడంట ఇప్పుడు భయము భక్తి శక్తి అని మూడు ఉన్నది కదా దీవులో లేన వాళ్ళు తాంత్రిక శక్తులను కూడా ఆశ్రయిస్తారు ఆ శక్తుల ద్వారా కూడా మనకి ఏమి కలగదు ప్రయోజనం కలగదు ఎందుకంటే ఉదాహరణకు కొన్ని ఆ తంత్ర గురించి కొన్ని నేను కూడా దాన్ని అభ్యాసం చేసిన కానీ నాకు ఏమీ కాలే అందులో ఏమీ జరగలేదు ఇప్పుడు కూడా ఎక్కడన్నా ఏదైనా చూసి అనుకో నేను గుర్తుపట్టగలుగుతాది కానీ దేవా నన్ను అటువైపు మళ్లించో ప్రభా నీ శక్తి నీ భక్తి నేను నేను ఆశ్రయించిన కాబట్టి నీ శక్తినే నేను పొందుకోవాలా అన్నట్టు అట్లా ఇక్కడ దేవుడు ఏం చేస్తున్నంటే ఏ శక్తిలో ముందు దేవుని యొక్క శక్తి బేస్ట్ అనమాట అయితే ఇక్కడ అందులనే వన్ ట్వంటీ కీర్తన వన్ ట్వంటీ సిక్స్ ఐదు ఆరు కన్నీళ్లు విడిచిచు విత్తువాడు సంతోష గానముతో పంట కోసెదరు పిడికిడ విత్తనములు చేత పట్టుకొని ఏడ్చుచు పోవు విత్తువాడు సంతోష గానము చేయచ్చు పనులు మోసు పనులు మోసుకొని వచ్చెదరు అయితే ఇక్కడ ఏమంటుడు కన్నీళ్లు విడ్చుచు విత్తువాడు సంతోష గానముతో పంట కోదురు కన్నీళ్లు విడ్చుచు అంటే ఇప్పుడు మనము దేవుడు ఉన్నాడు కదా మనకు ఆయనే అన్ని చూసుకుంటాడంటే కాదు మనం కూడా ఏం చేయాలా కష్టపడాల మనం కూడా కష్టపడితే మనం కూడా బాధ కన్నీ దేవుణ్ణి ఆశ్రయిస్తుంటే మనకు కొన్ని కన్నీళ్ళు బాధలు కష్టాలు వస్తాయి అయితే ఇక్కడ దేవుడు ఏమంటుండంటే కన్నీళ్ళు విడిచి చూ వెత్తువాడు పంట కోయును అయితే ఎప్పుడైతే మనం దేవుణ్ణ ఉండి ఆయనను ఆశ్రయించి ఆయనతో ఆయన మన దగ్గర పెట్టుకొని మనం పనిచేస్తే దేవుడు ఏం చేస్తాడంట మనం కన్ అట్లాంటి విత్తనాలు విత్తినా కూడా మనం ఎట్లా ఫలిస్తామంట సంతోషంగా పంట కోసేదడు పిడికెడ విత్తనం చేత పట్టుకొని ఏడ్చి చూపచ్చు విత్తవాడు సంతోషంతో పనులు మోసుకుందరు అయితే ఇక్కడ దేవుడు ఏమంటుండంటే మనము ఏ ఎట్లా చేసినా కూడా మనం ఆశ్రయించి ఆయనతోని మనం నడుస్తే దేవుడు ఏం చేస్తాడంట మనల్ని దీవిస్తాడంట ఇక్కడ ఏమంటే దేవుడు ఐదు రొట్టెలు రెండు చేపలేట్లా దీవిస్తుండో అది మన దగ్గర కొంచెం ఉన్న దాన్ని కూడా దేవుడు మనకు దీవన్లు ఇస్తాడంట దాంట్లో ఎప్పుడైతే మనం దేవు ఉన్న వాళ్ళకు ఎప్పుడు ఏ కొవ ఉండదు ఏ కొ ఉండదు కానీ మనకు కొదువ వచ్చింది మనలో ఏమన్నా ఏదో లోపం ఉండాలా అని మనం గ్రహించుకోవాలా గ్రహించుకొని దాన్ని సరిదిద్దుకోవాలా కొన్నిసార్లు ఇంకోటి చూసుకోండి కీర్తన వన్ వన్ త్రీ ఫైవ్ వన్ ఫైవ్ ఐదో వచనము వాటికి నోరుండి పలుకవు కన్నులుండి ఐదో వచనం ఐదో వచనం వన్ వన్ ఆసీనుడైన మన దేవుడైన యుహోవాను పోలి వాడేవడు ఆయన ఉన్నతమంది ఆశనుడైన మన దే మన దేవుడైన యహో అని పోర్లే ఎవరున్నారంటుండు ఇక్కడ ఇప్పుడు మనము నా ఎగ్జాంపులే చూసుకోండి నేను ఎన్నో జాగాలు తిరిగినాను ఎన్నో అన్య దేవతలను నేను ఆరాధించిన కానీ ఆ దేవతలను ఆరాధించిన ఏ సుప్రభు శక్తిని చూసినా ఆ చూసిన అయితే ఇక్కడ దేవుడే దానికి సాక్షి ఏమంటుండు ఉన్నతమైన ఉన్నతమైనంత ఆసుడై ఉన్న మన దేవుడైన యోహోవను పోలినవాడు ఎవడు ఇంకా ఎనిమిదిలో ఏమంటుండంటే ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు పెంట కుప్ప మీద నుండి బీదలను పైకెత్తువాడు అయితే ఇక్కడ ఏమంటుడు నే ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు ఇప్పుడు ఎంతో ఇక్కడ ప్రపంచంలో ఎంతనో మంది ఉన్నారు కానీ ఎప్పుడైతే మనం దేవుణ్ణి ఆశ్రయిస్తామో ఎప్పుడైతే దేవుని ఎందు భయభక్తులు కలిగి మనం ఆయన వాక్యానుసారంగా నడుస్తామో దేవుడు ఏమంటుడు మిమ్మల్ని లేవనెత్తా ఇంకేమంటుండు పెంట మీద ఉన్న పైకి లేవనెత్తానంటుడు అయితే మనం ఏం చేయాలా దేవుని ఎందు భయభక్తి కలిగి ఉండి ఆయనను ఆశ్రయిస్తే దేవుడు మన జీవితంలో ఇది చెడు కాలము గనక ఈ కాలమున బుద్ధిమంతుడు ఊరకుండును మీరు బ్రతుకున్నట్లు కీడు గిరిచి మేలు వెతుకుడి అలాగు చేసిన ఎడలా మీరు అనుకోను చొప్పున దేవుడు సైన్యములకు అధిపతి మీకు తోడుగా నుండును అయితే ఇక్కడ ఏమంటుంది ఇది చెడు కాలము గనక ఈ కాలము బుద్ధిమంతుడు ఊరుకుండును మీరు బ్రతుకున్నట్లు కీడుని విడిచి మేలు మేలుని వెతుకుడి అలాగూ చేసినడల్లా మీరు అనుకొని చెప్పున దేవుడు సైన్యములకు అధిపతి యోహోవా మీకు తోడైండును అయితే ఇప్పుడేముంది మనకు చెడు కాలం రాబో దినములో చాలా చెడ్డగున్నాయి కాబట్టి దేవుడు ఏమంటుండంటే మీరు బ్రతుకున్నట్లు కీడు విడిచి మేలు వెతుకుడి మనం ఏం చేయాలి కీడుని విడిచేసి కీడుని విడిచేసి మనం మేలు మేలు వెతుకుతాయని ఏమంటుడు అలాగూ చేసినడలా మీరును మీరు అనుకొని చెప్పున దేవుడు సైన్యములకు అధిపతి యహోవా మీకు తోడై ఉండును సైన్యములకు అధిపతి అగు దేవుడు మనకు తోడై ఉంటాడు ఎప్పుడు తోడై ఉంటాడు మనం కీడుని విడిచి మేలును ఆశ్రయిస్తే అంటే దేవుని నమ్మి మనము మేలే చేయాలా ఎవరైనా మన కీడు చేసినా కూడా మనం ఏం చేయాలా దేవుడు మేలే చేయమని చెప్తున్నాడు బ్రదర్ ఇంకో వాక్యం రెండులా మూడు నాలుగు వారితో కలిసి మనం అందరమును శరీరము యొక్కయు మనసు యొక్కయు కోరికలను నెరవేర్చుకొని మన శరీరాలు మన శరీరాశలను అనుసరించి మునుపు మునుపు ప్రవర్తించు కడమ్మ వారి వలనే స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమై ఉంటిమి అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సహితము మన ఎడల చూపిన మహా ప్రేమ చేత మనలను క్రీస్తుంది శరీరం యొక్కయు మనస్సు యొక్కయు కోరికలు నెరవేర్చుకొను మన శరీర ఆశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమ కడమరి వారి వలె స్వభావ సిద్ధముగా దై దైవోగ్రము పాత్రులమై ఉంటిమి అయినను దేవుడు కర్ణా కర్ణార్ సంపన్నుడై ఉండి మనలను మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండవలసిన సైతము రే ఇక్కడెండ్ ఒక నిమిషం ఉన్నాడు సిస్టర్ ఈ బైబిల్లో అక్కడ వరకే పెట్టారు ఒక నిమిషం రెండులా మూడు నాలుగు బ్రదర్ అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చచ్చిన వారమై ఉండినప్పుడు సహితము మన ఎడల చూపిన తన మహా ప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించను అయితే ఇక్కడ ఏమంటుండ మనము మనము మన అపరాధముల చేత చచ్చిన వారమూ సైతము మనల్ని మన మన ఎడల చూపిన తన మహా ప్రేమను బట్టి మహా ప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించను అయితే ఇక్కడ మనము దేవుళ్ళ లేనప్పుడు ఎన్నో అపరాధములు చేసినాం అపరాధములు చేసినా కూడా దేవుడు ఏం చేశాడు ఆయన మనం ఆయన దేవుడు ఇంకా ఏమంటాడో నన్ను ఆశ్రయించినచో మీరు బ్రతుకుదురా అంటుడు అయితే మనము ఎప్పుడైతే దేవుణ్ణి ఆశ్రయించినామో దేవుడు ఏం చేస్తాడంత అపరాధములన్నీ తుడిచివేసి తన ప్రేమతోటి మనల్ని బ్రతికిస్తాడంట మనం మనం ఏం చేయాలా దేవుణ్ణి ఆశ్రయిస్తే దేవుడు అన్ని మనకు కార్యాలు చేస్తాడంట ఇంకోటి బ్రదరు రెండో కోరింది పదివేల పదిహేడు పద్దెనిమిది రెండో కొందిలు పదిలో పదిహేడు పద్దెనిమిది ఓకే సిస్టర్ అతిశయించువాడు ప్రభువు నందే అతిశయింపవలను ప్రభువు మెచ్చుకును వాడే యోగ్యుడు గాని తను తాను మెచ్చుకునువాడు యోగ్యుడు కాడు ఇక్కడేమంటు పదిహేడు పద్దెనిమిది అతిశయించువాడు ప్రభునందే ప్రభునందే అతిశయింపవలను అయితే ఇప్పుడు అతిశయింపబడి మనము దేవుని కార్యాలు చూస్తుంటాం సేవ ఎన్నో చేస్తుంటాం అయితే ఇక్కడ దేవుడు ఏమంటుండే మనము అతిశయించాల ఎవరిని బట్టి ప్రభువుని బట్టే మనము అతిశయింపవలను అతిశయించి వాడు ప్రభుని ప్రభునందే అతిశయింపవలను ప్రభు మెచ్చుకున్న వాడే యోగ్యుడు కాని తాను మెచ్చుకున్నవాడు యోగ్యుడు కాడు ఇప్పుడు మనము సేవ చేస్తాం ఎన్నో అద్భుత కార్యాలు దేవుడు చేస్తాడు కొన్నిసార్లు మనకు ప్రభునంది అతిశయించాం లోకం నందు మనం అతిశయించి కొన్నిసార్లు మనము ఇదైపోతాం లోకం నందే తిరుగుతాం అయితే ఇక్కడ దేవుడు ఏమంటాం ఇక్కడ ఏమంటుండంటే పౌరు భక్తుడు మనము దేవుని అందే ప్రభు ప్రభువే మెచ్చుకోవాలా మనం మనుషులు మెచ్చుకునేది కాదు ప్రభు మెచ్చుకున్నవాడు యోగ్యుడు తను తాను తను తాను మెచ్చుకునేవాడు యోగ్యుడు కాడు తను తాను మెచ్చుకునేవాడు యోగ్యుడు కాడు నేనే నేనే సమస్తము నేనే అన్ని అనేవాడు యోగ్యుడు కాదు మనం దేవు దేవుళ్ళనే ఏముండాలా దేవుడు మనల్ని మెచ్చుకోవాలా దేవుడు మన యొక్క సేవని కాని మన యొక్క పనిని కాని సమస్తము దేవునికి యోగ్యకరంగా ఉండాలా అయితే దేవుడు ఏమంటుండో అట్లాంటి వాళ్ళని కానీ తన్ను తాను మెచ్చుకునేవాడు యోగ్యుడు కాడని అంటుండు అయితే మనము ఎంత దేవుణ్ణ ఉన్నా ఎన్ని వాక్యాలు చెప్పినా ఎంత సేవ చేసినా ఏం ఏం చేయాలి మనము ప్రభునందే ఆనందించాల ప్రభుకే యోగ్యుడై ఉండాల తను మనము కాదనుకుంటూ ఉంటే ఇది ఇక్కడ ఏమంటుండో తను తాను హెచ్చించుకున్నవాడు హెచ్చించుకోను యోగ్యుడు కాడు తను తను మెచ్చు మెచ్చుకున్నవాడు యోగ్యుడు కాడు నేనే మంచి చేస్తున్నా నేనే అన్ని అనేవాడు యోగ్యుడు కాడని దేవుడు అంటున్నాడు కాబట్టి మనం ఏం చేయాలంటే దేవుని ఎందు భయభక్తులు కలిగి ఆయన శక్తిని ఆశ్రయించి ఆయన నమ్ముకొని ఆయనతో ఆయనని ఆయనతోనే మనం జీవిస్తూ దేవుడు లేకపోతే ఏమి లేదు మనకు ఏసుప్రభు దేవుడు లేకపోతే దేవుని ఆత్మ లేకపోతే దేవుని వాక్యం లేకపోతే మనం ఫలించుకుంటుంటే ఏమి ఏమి మనం దాని దాని మనం ఏం పొందుకోలేము అయితే ఇక్కడ దేవుడు ఇంకోటి పేతులు కూడా ఏమంటాడంటే ఆశీర్వాదములకు వారసులకు నేను మిమ్మల్ని పిలిచి తినే అయితే దేవుడు ఏం చేస్తుందంటే మనకు ఆశీర్వాదం ఇయనకి కాబట్టి మనం గిఫ్ట్ దేవుని నుంచి పొందుకోవాలా పొందుకుంటేనే మనం ఈ భూలోకంలో సమస్తము ఎందుకంటే దుర్దినము దేవుని రాక బహు సమీప ఉన్నది కాబట్టి ప్రతిదీ మనం జయించే శక్తి మనలో ఉండాలా ఆ యొక్క భక్తి మనలో ఉండాలి ఆ యొక్క భయము మనలో ఉంటే దేవుడు మన జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు దేవుడి చిన్న వాక్యం చేయించు తండ్రి ఇస్తూ ప్రభానికి వంద నాలుగు రోజా బ్రహ్మీస్త కబుల గొప్ప దీవానికి వంద నాలుగు రోజ మహిమగల్ల తండ్రినికి వంద నాలుగు ఇది చివరి జనాలు ప్రభ నరజని ఎందు భయము భక్తి శక్తిని ఆశ్రయించి నా ప్రభా మేము జీవించాలా ప్రభా ఒకవేళ నీకు విరోధంగా మేము ఏదైనా తప్పిదములు చేసింది ఒకసారి మమ్మల్ని క్షేమించండి తండ్రి నీ వాక్యానుసారంగా మేము నడుచుతకు సహాయం చేయండి ప్రభా మేమందరం నిన్ను ఆశ్రయించినాము తండ్రి నా ప్రభా కడ మేము మమ్మల్ని జీవింప చేయండి తండ్రి ప్రతి దరిద్రత నుంచి మమ్మల్ని లేవనెత్తండి ప్రభా నీ మెండైన ఆశీర్వాదాలు మా అందరి మీద దాయి చేయండి ప్రభా నీరాకడ బహు సమీపం ఉంది తండ్రి నా ప్రభా మేము అనేక ఆత్మలను నీ వైపు మళ్ళించే బిడ్డలుగా మేము ఉండాలా ప్రభ అలాంటి అభిషేకం ప్రతి బిడ్డకు దాయి చేయండి ప్రభ నా తండ్రి నీకే వందనాలు రజ ప్రత్యేక అవసరతను తీర్చి నేను మహిమ తెచ్చుకోండి నా ప్రదర్ ఎవరి గురించి ప్రార్థన చేయాలి బ్రదర్ హలో ఒక నిమిషం చెప్తున్నాడు ఝాన్సీ అనే పాప ఐదు నెలల పాప అనమాట నిమోనియాతో బాధపడుతుంది సీరియస్ గా ఉందని డాక్టర్లు చెప్పారంట కాబట్టి దేవుడు ఆ పాపని స్వస్థపరచాల అలాగే మీరు పెట్టారు కదా గ్రూప్ లో అనే వాళ్ళ బాబుకి సీరియస్ కండిషన్ దేవుడు ఆ బాబుని కూడా స్వస్థపరచాలా సిస్టర్ హిమ బృందు అనే సిస్టర్ కి బ్రెయిన్ లోమబిందు వాటర్ పోవాలా కాళ్ళు చేతులు దేవుడు స్వస్థపరచాలా ఏసు బ్రదర్ కూడా ఆయన కొంచెం సీరియస్ కండిషన్ లో ఉన్నాడు ఎందుకంటే గుండె బాగా వాసిందంట కాబట్టి ఆ సీరియస్ కండిషన్ నుంచి దేవుడు ఆయన స్వస్థపరచాలా ఆయన ఆర్టును కూడా స్వస్థపరచాలా బిన్ను బ్రెదర్ కూడా పక్షవాతంతో బాధపడుతున్నాడు సిస్టర్ దేవుడు ఆ పక్షవాతం నుంచి ఆయన స్వస్థపరచాలా ఇక ఛత్తీస్గఢ్ గురించి మీకు తెలిసిందే అక్కడ సేవకుల గురించి ప్రార్థించండి శివసాయి కృష్ణుల అనే సహోదరుడు గురించి తను మంచంలోనే ఉన్నాడు తను మంచిగా లేచిన వాళ్ళ కావ్య సిస్టర్ కుటుంబము వాళ్ళ ఇద్దరు బిడ్డలకి సీట్ గురించి ట్రై చేస్తున్నారంట దేవుడు ఆ బిడ్డలకి సీట్ అనుగ్రహించాల ఈ అంశాలు వారికి చేయండి సిస్టర్ తండ్రి సుప్రభానికి వంద నాలుగు రోజా పరిస్థితుడ లీవ్ ముట్టండి తాకండి ప్రభా సంపూర్ణంగా నువ్వు హీల్ చేయండి ప్రభా నా రాజ్యానికి వంద మరి కావ్య సిస్టర్ అలా కూతురుల విషమే ప్రార్థం తండ్రి మంచి స్కూల్లో సీట్ రావాల ప్రభాన తండ్రి నువ్వు